సంకీర్తన సంఖ్య నాలుగు వందల నలభై మూడు కంటినిదే అర్థము ఘనశాస్త్రములు దవ్వి నంటున ఇందుకంటెను నాణ్యము ఎందువైరాగ్యము కంటే మిక్కిలి లాభము లేదు గాటపు విజ్ఞానము కంటే సుఖము లేదు మీదైన గురువు కంటే మీద రక్షకుడు లేడు బాట సంసారము కంటే పగలేదు పరపీడసేయ కంటే పాపము మరిందు లేదు బహు పుణ్యము లేదు నిరత నిరతశాంతము కంటే నిజధర్మమెందు లేదు హరిదాసుడవు కంటేను అటగతి లేదు కర్మ కర్మసంగము మానుకంటే తేజము లేదు అర్మిలి కోరిక మానేయ అంతకంటే బుద్ధి లేదు ధర్మపు శ్రీవేంకటేశు తగిలి శరణుజొచ్చి నిర్మలానందనుండు కంటే నిశ్చయములేదు